దేని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను మరి ఆయన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను సాయంకాల సమయంలో మరి సైట్ ప్రభు ఇచ్చిన ధన దను బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు సాయంకాల సమయంలో మరి గుడి వచ్చిన మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరి దేవునికి మహిమ కలుగు మనం ఆయనను స్థుతిస్తూ గనపరుస్తూ మరి ప్రార్థనల ద్వారా పాటల ద్వారా నామానికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ మరి ప్రార్థన ద్వారా మరి యొక్క కార్యక్రమాన్ని మనము యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాము మొదట దిలీప్ బ్రదర్ ప్రైజ్ లేదు దిలీప్ మహాపక్గిన దేవ కృపా కణికరం గల తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి ఉన్న మా తండ్రి మమ్మల్ని ఎంతగానో నాయన ప్రేమించిన దేవ ప్రేమ స్వరూపివి కరుణ సంపన్నుడవు తండ్రి దయా వందనాలు కృతజ్ఞతలు స్థుతులనైనా నీకు స్తోత్రములు ప్రభునైనా తండ్రి గడిచిన కాలం తండ్రి ఈ దినం వరకునైనా నీ కృపలో దేవా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టిన తండ్రి ఈ దినం ప్రభునైనా ఈ రీతిగా ప్రభు నీ సన్నిధిలోనైనా మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు దేవా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభునైనా అయినా నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నవు తండ్రి కాబట్టి నీ సన్నిధిలోనే ఆనందం ఉంది నీలోనే సంతోషం ఉంది ప్రభ నీలోనే మాకు శాంతి సమాధానము నెమ్మదిని నీలోనే ప్రభానైనా తండ్రి కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉందిరో అక్కడ వారి మధ్య నేను ఉందనని మాకు సెలవిచ్చిన దేవుడవు తండ్రి ఆ రీతిగా మాకు వాగ్దానం చేసిన దేవుడవు నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి మీరు కృపా సత్య సంపూర్ణుడై తండ్రి మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి నీ యొక్క ఆత్మ మా మధ్యలో ఉన్నదని మేము నమ్ముచున్నాం తండ్రి నాయన ఇదిగో నా తండ్రి ఈ యొక్క జరుగుతున్న ఆరాధనలో ప్రభు అయినా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవా నీకు స్తోత్రాలు వందనాలు ఇదిగో నా ప్రభు అని పాటల ద్వారా మీరు మహిమ పొందండి వాక్యం ద్వారా ప్రభున్ అయినా మీ స్వరం ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని జీవింపజేయండి తండ్రి మాలో ఎలాంటి ప్రభ మీకు ఆయాస్కరమైంది ఉంటే చూపించండి వాటిని ఒప్పుకొని నా ప్రభవ విడిచిపెట్టినైనా నీ కనికరం పొందుకొని నాయన తండ్రిని చిత్తం ఎరిగిన అయినా మేము ఈ లోకంలో జీవించుటకునైనా నీ చిత్తాన్ని నెరవేర్చుటకునైనా మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అరీతిగా ప్రభా ఇదైనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించిన అయినా ఆ వాక్యాన్ని అవలంబించుకొని అయినా ఆ వాక్యాన్ని పాటించినైనా వాక్యానుసారముగా నైనా మేము జీవించుటకునైనా మీరే సహాయం దయచేయండి మాలో ఎలాంటి కఠినతనము తొలగించండి తండ్రి నైనా కఠిన హృదయాన్ని తొలగించండి సాత్వికమతోనైనా ఒప్పుకొని అంగీకరించి నైనా మేము ముందుకు నడుచులాగిన సహాయము దయచేయండి ఎవరైతే ప్రియులు రావాల్సిన వారు ఉన్నారో తండ్రి వాళ్ళందరినీనైనా మీరే సమయానికి నడిపించండి వారికి ప్రతి ఆటంకాలు ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తొలగించిన ఆయన ప్రతి ఒక్కరునైనా తండ్రి నేను మీ సన్నిధిలో ఉండేవారిగానైనా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా అయితే ఆ పది మంది కుష్ఠ రోగుల్లోనైనా ఆ తొమ్మడుగురు ఎక్కడా నేను అడిగినట్టు తండ్రి ఈ దినం తండ్రి మేము నీ సన్నిధిలో ఉండాలనైనా మిమ్మల్ని మహిమ పరిచే వారిగా మీ పాదాలు యొక్క కూర్చొని అయినా మేము నేర్చుకునే వారిగా మీరు ఎంతో మా పట్ల ఆశ కలిగి ఉన్నారు ప్రభా తండ్రి దానిని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎవరైతే ప్రభా అనారోగ్యంతో బాధపడుతూనే మేము ప్రార్థిస్తున్నామో తండ్రి వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళందరినీ మీరే ముట్టి తాకి స్వస్థపరచమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ జరుగుతున్న ఆరాధన అంతటిలో ప్రభానైనా ఆది నుండి అంత వరకు ప్రభానైనా మీరు నాయన ముందుకు నడిపించి నైనా మిమ్మల్ని మీరు మహిమ పరచుకోమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అలా ఇదైనా మిమ్మల్ని మహిమ పరచుటకు మీరే మాకు సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఇదిగో తండ్రి ఇదిగో దేవాన్ అయినా మీరేనైనా ఇంకా తండ్రి ప్రభు అని తండ్రి ప్రియులందరినీ నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటుంది ఏస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి నేను అడిగి వేడుకుంటున్నా తండ్రి అన్న మనోజ్ బ్రదర్ లేరు బ్రదర్ ఇంకా రాలేదు మనోజ్ బ్రదర్ ప్రైజ్ మనోజ్ ఒక్క మీరు పాట పాడండి బ్రదర్ పాడుతుంది మకు తండ్రిగా నున్న ఏ సురాజా నిరంతరం నివు స్థూత్రారుడవు మాకు తండ్రిగా నున్న ఏ సురాజా నిరంతరం నీవు స్థూత్రారుడవు భూమి ఆకాశము సమస్తము నీవశం నీవశం భూమి ఆకాశము సమస్తము నీవశం ీవశం అమ్మినీలు అమ్మినీలు అమ్ నల్లీయ అల్లీయ మగు తండ్రిగా రాజ నిరంతరం నీవు స్తోత్రుడు మహత్యమును ప్రభావమును నీకే తేజస్సు గనతయు నీకే మహత్యము ప్రభావమును నీకే తేజస్ ఘనతను నీకే రాజ్యము నీది అధిపతి నీవే రాజ్యము నీది అధిపతి నీవే నీవు సమస్త మొయలవాడవు నీవు సమస్త మొయలవాడవు అ amen hallelujah hallelujah amen hallelujah hallelujah amen hallelujah అల్లి ఆమేన్ అల్లి మగు మగ తిగనున్నయే సురాజ నిరంతరం నివు సూత్రారుఢ ఐశ్వర్యము గొప్పతనము నీవే బలమును పరాక్రమము నీవే ఐశ్వర్యము గొప్పతనము నీవే బలమను పరాక్రమము నీవే హచ్చించు వాడవు బలమిచ్చు వాడవు హెచ్చించు వాడవు బలమిచ్చు వాడ నీవు సమస్త ముయలు వాడవు నీవు సమస్త ముయలు వాడవు అమెినేలుయ అీలుయేన లేయ అల్లీయ ఆమె అల్లియన లేకు తిగనున్నయే సురాజ నిరంతరం నీవు స్తోత్రుడ మిగనున్నయే సురాజ నిరంతరం నీవు స్తోత్రుడ కృతజ్ఞతలు స్తీస్తోత్రములు నీకే కీర్తయ ప్రసంసా నీనా కృతజ్ఞతలు నీకే కీర్త ప్రసంసీ నా మమకే అన్నీయువే అంతయూ నీవే అన్నీయువే అంతయూ నీవే నీవు సమస్త ముయలు వాడవ నీవు సమస్త ముయలు వాడవ అమె hallelujah amen hallelujah hallelujah amen hallelujah hallelujah amen maku tanriganunn yesu raja nirantaram nivastotraarudau maku tanriganunn yesu raja nirantaram nivastotraarudau hallelujah amen ప్రార్థన చేస్తాను పర్శుధుర భగవతండ్రి సర్వోనతుల మహాదేవ మీకు వదరాలు అయినా రబ్బా ఉదయం నుంచి ఇద్దరు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో మదనాలు మీ మనస్సు తెచ్చిన మినికొచ్చ స్వరం వినలాగా సహాయపడినందుకు మీకు ఎంతో వదనాలు మీ యొక్క శరీరక్తంలో పాల్పొండే యోగ్యత అని భాగ్య అని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అనిపించుకుంటున్నాం ప్రభు మమ్మల్ని మీ బిడ్డలుగా సంపూర్ణంగా తయారు చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవుని కుమారుల ప్రతిష్టత వరకు ఈ సృష్టి ఎదురు చూస్తుండగా ప్రభు మమ్మల్ని అందరినీ తయారు చేయండి అపరినిమితమై సిద్ధపరచండి ఏ రీతిగా ఈ యొక్క ఓ ప్రభావ సృష్టిని విమోచించుకోవాలనో మీరే మాకు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ఆ తోటి సేవా పరిచయాలు ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ ప్రకటన గ్రంథంలోని ఇరవై వాధ్యాయాన్ని కొంతకాలం నుంచి మేము ధ్యానిస్తా ఉన్నాం అయినా అందరిని సతలం గ్రహించేలాగా వాటి ప్రకారంగా మేము జీవించేలాగా సహాయపడండి ప్రభావ ఇది బయలుపరచబడ్డప్పుడునైనా వాటిని స్వీకరించేలాగన మరి విశేషంగా వాటిని పరీక్షించేలాగా సహాయపడండి ఎందుకంటే పెరియనులు తెశలోనికల కంటే గండులోనికి మీరు సాక్షిమించినారనైనా పుస్తకాలంలో వారు ప్రతి వాక్యాన్ని పరిశీలించినారు తండ్రి గుడ్డిగా నమ్మలేదు బుద్ధిగా స్వీకరించలేదు ప్రభావం ఎవడున మిమ్మల్ని మోసపరచకుండా చూసుకునే అని మీరు ముందుగానే హెచ్చరించినారు అత్యువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో కాబట్టి ప్రపంచమంతట మొదటి సూచన ఈ రాకడకు యువ సంబంధించింది మోసం కాబట్టి ప్రతి దశలో మోసం ఉంటుందని మీరు హెచ్చరిస్తా ఉన్నారు స్థితిలో మోసము పరిపాలన ప్రభుత్వ పరిపాలనలో మోసము బిజినెస్ లో మోసము ఎక్కడ మోసమే కుటుంబాలను మోసము అన్నదమ్ముల మధ్యలో మోసము ఆస్తి పంపకాల విషయంలో మోసము ఎక్కడ చూసినా మోసమే జరుగుతుంది ప్రవ్వ కాబట్టి వీటిని మేము జాగ్రత్తగా పరిశీలించలేదని మేము మోసపోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రతి దశలో ఇప్పుడు ప్రకృతి సహజంగానే కాని ఆత్మీయ పరంగానే మేము మోసపోకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం అడగకపోతే మీరు చూపించాడు అడగకపోతే మీరు ఇవ్వరు కాబట్టినైనా అడుగు ప్రతి వారికే ఉచితంగా ఇస్తాడు అయినా కాబట్టి ప్రతి ఒక్క కనుగ్రహరించండి నైనా పరశుధాత్మ ద్వారా మేము నడిపింపు పొందాలని ఆయన అప్పుడే ప్రభావ మేము దేవుని పిల్లల మౌదాము అని సాక్ష్యమిస్తుంది పరశుధాత్ముడు కాబట్టినైనా దేవుని పిల్లలాగా మేము ముందుకు మీ యొక్క చేత నడిపి సహాయపడండి వాక్యులని సత్యాన్ని గ్రహించి దాన్ని స్వీకరించి జీర్ణించుకొని అనేక మేము ప్రకటించాల ప్రభావ చూస్తే బోధపల కానీ మీరు ఇంకా పసిపిల్లనిలాగానే పాలు దాగ దశలో ఉన్నారని మీరు అనేక సారు మిమ్మల్ని మమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నారనైనా ప్రభావ ఎన్నో సంవత్సరాలు దొరికిపోతున్నాయి మా జీవితాలలో గడిచిపోతున్నాయినైనా కానీ ప్రభావ మేము ఆత్మలో ఇంకా పరిపక్వానికి చెందుతలేం అయినా మిమ్మల్ని కనికరించమంటూ ఆర్థిస్తున్నాము క్షమించమంటూ ఆర్ధిస్తాము రోషం కలిగి పౌరుషం కలిగి కష్టపడాలని సహాయపడమంటూ ఆర్థిస్తున్నాము ఇది కాబట్టి యుద్ధంలో మేము ఈ ప్రభు బహు యుద్ధం నేర్చుకొని మీరు నేర్తన మా హస్తాలకి మేము నేర్చుకొని పోరాడాలి ప్రభుత్వం చీకటి శక్తులకు వ్యతిరేకంగా ప్రధానులకు వ్యతిరేకంగా ప్రస్తుత అంధకార సంబంధుల విలోక వ్యతిరేకంగా చీకటి మరి ఆ యొక్క చీకటి శక్తులకు మేము వ్యతిరేకంగా కొనడం సహాయపడమని ప్రార్థిస్తున్నాం అతను మాట్లాడండి మొదలసారి మా కాదన దయచేయండి నైనా మీకు చోట మరో శాసనలు పెట్టుకోమని యేసు క్రీస్తు పరుషుధనామైన ప్రార్థిస్తున్నాము తండ్రి ఈరోజు మార్చి ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ అధ్యాయ సంవత్సరం బహులోని అని గెలివరి ప్రకారంగా మనం ఖచ్చితంగా ఉంటుంది బహులోని కాలం ఎందుకంటే ప్రటన గ్రంథము ఇరవైవ మనం ధ్యానిస్తాము బహులోనికి ఎటువంటి పరిస్థితే ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాము మనకి బహులోనికి శిక్ష విధించబడినాక క్రైస్తవ సంఘానికి ఏ రీతిగా దేవుడు పెళ్లి కుమార్తె సిద్ధపరచుకుంటున్నాడు దానికి ఏ రీతిగా వస్తున్నాడు అనేది మనము పంతొమ్మిది అధ్యాయాలు చేస్తున్నాము దాని తర్వాత ఈ లోకస్తులకు ఎటువంటి శిక్ష దేవుడు ఇవ్వబోతుండు అనే విషయాలను కూడా మనం చూస్తా ఉన్నాము అయితే శ్రమల కాలం సంబంధించిన విషయాల గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం మొత్తాన్ని ఏమైనా బోధలు ఉంటున్నాయి వాటిని మనము ఏ రీతిగా గ్రహించాలి ఎందుకంటే ఇప్పుడు సత్యము అనేది తెలియకపోతే ఏ దాని అదే సత్యం అని స్వీకరిస్తూ దానివల్ల ఏం జరుగుతుందంటే తెలియక మోసపోయినామనుకుంటాం కానీ ఎప్పుడైతే దాన్ని గ్రహించినామో మనం దాన్ని ఎదిరిస్తామన్నట్టు ఎందుకంటే దుష్టిని పండాగాలి ఇవన్నీ అపావాది తంత్రములను గుర్తించమని వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు వాటి మనం గ్రహించకపోతే గుర్తించకపోతే మోసపోయిన వాళ్ళని పరిశోధించమన్నాడు ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోమన్నాడు సత్యాన్ని ప్రేమించమన్నాడు సత్యాన్ని ప్రేమించకపోతే అబద్ధం నమ్మినట్లు మోసపుచ్చుతూ ఆత్మను దేవుడు వారికి పంపిస్తాను అంటున్నాడు మారని దేవుడు వాగ్దనం చేసినాక చెప్పినాక వాక్యాన్ని ఆయన వాపస్ తీసుకోవడం కాబట్టి మనమే బహు జాగ్రత్తగా వీటన్నిటిని పరిశీలించి వాటిని స్వీకరించాలా ప్రతి ఒక్కరికి వాటిని మనం చూపించాలా ముఖ్యంగా మనం నేర్చుకోవాలా మనం నేర్చుకోకుండా ఇతరులకు ఎట్లా చెప్పగలం చూడండి ఆత్మీయ స్థితిలో అంచలంచలుగా ఏదగల అది ప్రభు చిత్తం దేవుని అందుకు వరిదిలుట ప్రభు దేవుని చిత్తం అని మనం మొదటి కొలసలు రాష్ట్ర కొలసలు రాష్ట్ర పత్రిక మొదటి అద్దెలా చూస్తూ ఉంటాం కాబట్టి ప్రభు జ్ఞానం అందు వర్దిల వర్దిలడం అంటే ఏంటి ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడైనట్టు కాదు ప్రతి దినము మనము ఆత్మలో పరిపం చెందుతూనే ఉండాలా అంచలంచలని విశ్వాసం ఎదుగుతూ ఉండాలా అది మనకు అనుగ్రహించబడింది అందుకు చదవడం నేర్చుకోవాలా చూస్తా చూస్తా ఎన్నో సంవత్సరాలు తొలిపోతూ మన జీవితంలో ఆ వర్షా తాపడతా ఉంటాం అప్పుడే నేర్చుకుంటే ఎంత బాగుండే అని కాని అట్లా బతుకపడే బదులు కనీసం ఈ స్టార్ట్ చేసుకోవచ్చు రేపర్దే మనం స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఆయన రెండు అవకాశాలు ఇస్తా ఉంటానికి ఎన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదా మన కోడనం ఆయన రెండోసారి అవకాశం ఇచ్చినాక మటుకు అది నలభై సంవత్సరాలు దాటిపోతుంది మనం ఎక్కడ ఉంటామో మనకు తెలియదు కాబట్టి మొదటి ఇరవై సంవత్సరాలు దాని తర్వాత రెండో వంద ఇరవై అంటే నలభై సంవత్సరాలు అబ్రాహ్మ జీవితాన్ని నేను చూపించడం మీకు ఎన్నిసార్లు నలభై సంవత్సరాలు లేట్ చేయడం వలన ఆయన వాదన దేశంలోనికి నలభై సంవత్సరాలు లేట్ గా అడుగు పెట్టాల్సి వచ్చింది అప్పటికే ఫిలిస్తీన్లు దాన్ని ఆక్రమించుకుంటారు అని నేను చూపించిన ఒకసారి వాక్యం అబ్రాము ఆలస్యం వలన ఫిలిస్తీన్లు ముందుగానే వచ్చి దాన్ని ఆక్రమించుకున్నా కననీయులు ముందుగానే వచ్చిందని ఆక్రమించుకున్నా కాబట్టి ఎందుకు మన జీవితంలో ఆలస్యం చేస్తూ ఉంటాం సమర్థించుకుంటాం మానవ తలం ఉపయోగించుకుంటా ఉంటాం అందుకు సమర్థించుకుంటా ఉంటాను చాలే దేవుడు నా విశ్వాసం చూస్తాడులే అని హృదయం తెలియదా అని మనము సమర్థించుకుంటా ఉంటాం కానీ ఆయన ఎందు అభివృద్ధి చెందాలా అదే దేవుని చిత్తం అంటే అభివృద్ధి అంటే ఉన్న కాడికి చాలా కాదు కదా కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు నేను మీ తను పంచుకునే పడుతున్నాను నాలుగవ భాగం ఇది యాక్చువల్గా వెయ్యండ్ల పరిపాలన అన్న హోదకు సంబంధించింది ఇది నాలుగవ భాగం అయితే పోయిన వారము వాక్యంలో మనం చూస్తా ఉన్నాము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయంలో రెండు రెండు దశలలో ఈ వెయ్యేళ్ళు కనిపించినట్లు నేను చూపించడం మీకు మొదటిదిగా ఆ చూడండి మరోసారి ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయం ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయంలో మొదటిది నాలుగవ వచనంలో మనం చూస్తున్నాం వీళ్ళంతా హత సాక్షులైన వారన్న విషయాన్ని నేను పోయిన వారం చూపించినా పలిపిటపు క్రింద ఆత్మలు అన్న హోదా మీరు ధ్యానించినప్పుడు మీకు అర్థమవుతుంది మతపరమైన క్రైస్తవులు అందరూ మరణిస్తారు వాళ్ళందరూ నిరపరాధులుగా దేవుని సరిధిలో ఉంటూ మాకు అన్యాయంగా ఈ లోకస్తులు మమ్మల్ని చంపినారు అని దేవుని సరదలో వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అప్పుడు దేవుడు అంటున్నాడు ఇంకా ఎంతకాలము ఈ భూనివాసులకు తీర్పు తీర్చగా ఉంటావు నాద సత్య స్వరూపి అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తండ్రి ఏమంటున్నాడు ఆగండి కొంతకాలమే మీ సహోదరుల సంఖ్య సంపూర్తి అగు వరకు కొంతకాలం విస్త్రమించండి అన్నాడు అంటే మీ సహోదరుల సంఖ్య సంపూర్తి కావాలంటే మీలాగనే ఇంకా చాలా మంది చనిపోబోతున్నారు వాళ్ళందరూ చనిపోయేంతవరకు కొంతకాలం ఆగండి అనే దేవుడు బుద్ధిగానే వాళ్ళనికే చరించిన అన్నట్టు కాబట్టి వారికి సంబంధించిన విషయం ఇక్కడ చెప్పబడుతుంది అయితే ఇక్కడ వీళ్ళంతా ఎవరు అంటే అక్కడ మనం చూస్తున్నాం నాలుగవ అష్టంలో అంతటా సింహాసనములను చూచి అయితే ఈ సింహాసనములు ఎవరికి సంబంధించినవి అనేది మనం అర్థం చేసుకోవాలా అటువంటి బోధని మనం డీటెయిల్ గా ఎప్పుడు చూడలేదు బట్ నేను అనుకుంటా ఇంకొక వన్ టూ మంత్స్ లో మనం ఎప్పుడు వినన్ని బోధలని ఆరంభించబోతున్నావు అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ ఇంత వీటికి సిద్ధపడినమ్మా ఎటువంటి ఆత్మీయ బోధలకి మనం సిద్ధపడినమ్మా వాటిని ఓపెన్ అప్ చేయాలంటే ఒక రకమైన భయం ఎందుకంటే పసిపిల్లలకి ఇవన్నీ వింటే భయపడిపోతారు లేక తృణీకరించడం కూడా ఎందుకంటే బాల్యం నుండి హృదయం చెడుతాను కదా ఆత్మీయ స్థితిలో కూడా అట్లనే ఉంటుంది కాబట్టి ఆ వీటిని తృణీకరించే అవకాశం ఉంటది వీటి నుంచి దూరం వెళ్ళిపోయే అవకాశం ఉంటది సహవాసాన్ని విడిచిపెట్టే అవకాశం కూడా ఉంటది వారి సరే కాబట్టి అపవాది ఆ రీతిగా మనుషని మోసగిస్తా ఉంటాడు ఎందుకంటే శరీర బలహీనతలు కాబట్టి అందుకే మనం శరీరాన్ని ఛేదించుకోవాలంటే పరిశుదాత్మ నడిపే అవసరం ఉంటాయి రోజు కాబట్టి ఈ సింహాసనములు మీద ఎవరు కూర్చుంటారు తన శిష్యులకు ఒక వాగ్దానం ఇచ్చిండు ఇష్టరు తీర్పు తీరుస్తారు మనకు మటుకు దేవతలకు తీర్పు తీరుస్తారు అని అది ఆ యొక్క వాగ్దానం ఇచ్చిండు మనకి అయితే సింహాసనము చూచి వాటి మీద ఆశీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడను మరి ఎప్పుడూ రమృగమ్మకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక్క తమ నొసల గాని చేతుల గాని ముద్రలు వేయించుకొనని వారిని ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము రెండు దేవుని వాక్యం నిమిత్తము క్షీరఛేదనము చేపడిన వారి ఆత్మలను చూచి తిని ఇది రెండోసారి మనకు కనిపిస్తున్నాడు బలిపీఠం క్రింది ఆత్మలు బలిపీటం క్రింది ఆత్మలు అంటే చూపించిన ఆయన ఆ దేవుని బిడలు ఏరిందిగా అత సాక్షులైన అయితే వారు బ్రతికిన వారై ఎప్పుడు బ్రతుకుతారు అంటే నేను గతంలో చెప్పించిన ఈ మధ్య ఫైనరల్ సర్వీసెస్ లో కూడా నేను రెండు సార్లు చూపించిన అది ఏంటంటే మొదటి తెసా రాష్ట్రపతినిగా నాలుగో అధ్యాయంలో పదహారు వర్షాలు చూస్తూ ఉంటాం మనం నిద్రించిన వారి కంటే ముందుగా మనం పోము అయితే నిద్రించిన వారిలో కూడా రెండు గుంపులునే నేను చూపించిన గతంలో ఏంటంటే ప్రభుత్వం నిద్రించిన వారు కొందరిని ఆయన తన వెంట పెట్టుకుని వస్తాడు మరికొందరు సమాధుల నుంచి బయటకు వస్తున్నారు ఎప్పుడన్నా గమనించినరా ఈ అధ్యాయాన్ని లు మనం చూస్తూ ఉంటాం ఒక గుంపుని తన వెంట పెట్టుకుని దేవుడు ఇంకా గుంపు సమాధుల బండాలు బదలై అందులో నుంచి బయటకు వస్తున్న ఆత్మలు ఇవి దాని తర్వాతనే సజీవంగా ఉన్న మనము అందరము కలుసుకొని పోతున్నాం ఆయనతో పాటు ఉండబోతున్నాం సదాకాలం వాగ్దానం అది అయితే నేను రీసెంట్లీ కూడా ఒక పినర్ లో చూపిస్తున్నాను ఏంటంటే ఇది పునరుద్ధారానికి సంబంధించిన బోధ దాన్ని తప్పుగా అర్థం చేసుకుంది చర్చ్ గత నాలుగు వందల సంవత్సరాల నుంచి నేను చూపించిన ఇంకొక యూట్యూబ్ వీడియోలో కూడా దాని గురించి రికార్డింగ్స్ నేను చూపించిన ఎగ్జాక్ట్లీ యోగా నుంచి ఆరంభమైంది ఈ బోధ అమాంతంగా మాయమయ్యే బోధ దాని అది ఏ దేశంలో పుట్టింది ఎవరి ద్వారా బయటకు వచ్చింది అది ప్రపంచమంతటా ఎట్టెట్లా స్ప్రెడ్ అయ్యి మన దేశానికి వచ్చింది కూడా నేను చూపించిన చరిత్రలో జరిగింది కానీ మొదటి దశాబ్దపు బోధలు లేవు అవి కాలంలో అటువంటి బోధలు లేవు ఎస్టోకా నాలుగు వందల సంవత్సరం బోధలు అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ శిరఛేదనం చేయబడ్డ వారు వెయ్యి సంవత్సరంలో క్రీస్తు రాజము చేసిరి చేసిరి అంటే గడిచిపోయింది అన్నట్టు అయితే ఏడవ వర్షం దాని తర్వాత చూడండి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కణము మృదులు బ్రతకలేదు అంటే వెయ్యి సంవత్సరాల తర్వాతనే వాళ్ళు బ్రతుకుతారు ఇదియే మొదటి పునరుద్ధానము తర్వాత ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొల వారు ధనులను ధనియులను పరిశుద్ధుల ఉరు ఇంటి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికి క్రీస్తులను యాజకులై క్రీస్త కూడా వెయ్యి సంవత్సరము రాజ్యము చేయుదురు చూడండి ఒక దశనేమో చేసి దాని తర్వాత చెయ్యుదురు అంటే ఒక వెయ్యి సంవత్సరములు జరిగిపోయినది అక్కడ ఇంకొక వెయ్యి సంవత్సరం చేయబోతున్నారు అంటే రెండు వేల సంవత్సరాలు ఎక్కడ లేదు బోధ ఇంటర్నెట్ లో ఉండదు ఎక్కడ కనిపించదు వెయ్యి ఏళ్ల పరిపాలన అంటారు వేల ఐదు కనిపిస్తుంది మనకి చూడండి మరోసారి నాలుగవ వచనము చివరి భాగంలో దేవుని వాక్యం నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్త కూడా రాజ్యము చేసిరి తర్వాత వెయ్యి సంవత్సరం గడిచి వరకు కడమ్మ మృత్యులు బ్రతకలేదు అంటే ఇది రెండో గుంపన్నట్టు ఇది మొదటి పునరుద్ధానం ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొల వారు తర్వాత పరిశుద్ధులు రెండు రెండు గుణగణాలు చూపిస్తుండ్రు కాబట్టి గత వారంలో నేను చూపించిన మీకు ఈ పరిశుద్ధుల్లో అంటే ఎవరిని సూచిస్తుంది ఇంటి వారి మీద రెండవ మరణం అధికారం లేదు అంటే దేవుడు అధికారం ఇవ్వలేదు అందుకే నేను చూపించిన కూడా చావవు నువ్వు నువ్వు మరణించవు అంటే అందరు డౌట్ పడినరు అందరు డౌట్ పడిన అడిగినారు కూడా చాలా మంది ఇక్కడ ఉంది చాలా క్లియర్గా ఇంటి వారి మీద రెండో మరణకు అధికారం లేదు ఈ వాక్యాన్ని స్వీకరిస్తే నువ్వు దీర్ఘకాలం బతుకుతావు లేదంటే ఆ మొదటి గుంపులు నిండిపోతావు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా వెయ్యి సంవత్సరంలో యాజంగ చేయదరు అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పోయిన వారము మొదటి వెయ్యి సంవత్సరంలో ఎవరు వీళ్ళు మొదటి వెయ్యి సంవత్సరములు అంటే శిరఛేదనం చేయబడ్డవారు వీళ్ళు ఆ మొదటి గుంపు ఆయనతో పాటు రాజ్యము చేస్తున్నారు అంటే వీళ్ళంతా రాజులగా రాజుల లాగా ఉన్నారు వీళ్ళు రాజరికం చేస్తున్నారట్టు వీళ్ళు రాజులు అన్నట్టు ఈ పరిశుద్ధులు ధనిలు ఎవరు అంటే క్రీస్తుకు యాజకులు మొదటి వెయ్యి పరి వెయ్యేళ్ళ కాలంలో శిరచేదనమాన చేయబడ్డ వారు రాజ్యం చేస్తుండగా ఒక దశలో మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే వీళ్ళ మరణమే రాజ్యానికి సూచనలాగా ఉంది ఎందుకంటే వీళ్ళు వాక్యానికి చెప్పినారు అంటే విజయం పొందినవారు అన్నట్టు రాజులు వీళ్ళు వాళ్ళ శరలు నశించిపోయినాయి వాళ్ళు చనిపోయినారు కానీ వాళ్ళ ఆత్మల మటుకు శాశ్వత కాలంగా దేవుని సరే భద్రపరచబడ్డాయి వీరు వెయ్యి సంవత్సరంలో ఆయనతో రాజ్యం చేసిరి గతంలో అని చెప్తుంది కానీ రెండో గుంపు మటుకు ధనియులు పరిశుద్ధులు వీరు ఎట్లుంటారు వీరు చావరంట ఆయన వచ్చేంత వరకు బ్రతికుంటే నీకేమి నష్టం నీకేమి నీకేమి అని అడుగుతుంది కదా దేవుడు నేను వచ్చేంత వరకు వ్యూహాను భక్తుడు బ్రతికుంటే నీకేముంది అంటే కొన్నిసార్లు మనకి ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఉంటాయి కానీ పరిశుధాత్మ దేవుడు ఖచ్చితంగా వీటన్నిటి మాకు వేలపరుస్తూనే ఉన్నాడు ఎప్పటికప్పటికీ అనుమానాలు లేకుండా ఎందుకంటే చిన్న అనుమానంతో కూడా చెదిరిపోయే గొంతులు కాబట్టి ఒక గుంపు రాజుల్లాగా పరిపాలన చేస్తున్నారు ఇంకొక గుంపు యాజకుల్లాగా ఆయనతో రాజ్యం చేస్తున్నారు అంటే రెండో గుంపు గురించి మనం ఎప్పుడు మాట్లాడతాం కదా ఇది పర్షుదుల గుంపు లక్ష మంది వీళ్ళు యాజకులు రాజులు చూడండి యాజకులై క్రీస్తు కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయురు అంటే యాజకులు రాజ్యం ఎప్పుడు చెయ్యరు యాజకులు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ఉంటారు కానీ వీళ్ళు రాజ్యం కూడా చేస్తున్నారంటే రాజులైన యాజక సమూహం అన్నట్టు వీళ్ళు లక్ష మంది అందుకే మనము తిరిగి పేతురు రాసిన పత్రికలకు వెళ్తాం ఎందుకంటే పేతుర దాన్ని బయలుపరచండి మనకి ఆయనకు బయలుపరచబడింది కాబట్టి మనకి దాన్ని ప్రభు చూపిస్తా ఉన్నాడు చూడండి పేతురు రాసిన మొదటి పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం కేతు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవచంలో ప్రియులార ఒక సంగతి మర్చిపోకూడి ఇది మీరు మర్చిపోవద్దని చెప్తున్నాడు ఇది ఒక ఆజ్ఞానాగా కాబట్టి ప్రియలార ఒక సంగతి మర్చిపోకూడి ఏం కా సంగతి చూడండి మీరు ఎత్తే ఇది మర్చిపోవద్దు కానీ చర్చ మర్చిపోయిందని నేను ఎన్నిసార్లు చూపించండి అది ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరం వలెనూ వెయ్యి సంవత్సరములు ఒక దినం వలెనే ఉన్నవి వలెనూ ఉన్నవి చూడండి ఆశ్చర్యం కదా అంటే ఆయన దృష్టిలో కాలం ఎట్లుంటది ఎందుకంటే ఇది క్రోనోస్ కదా మనం మన టైంని మన టైము ఆయన టైం ప్రకారం అంటే క్రోనోస్ టైము వెయ్యి సంవత్సరములు కైరోస్ టైమ్ లో ఒక దినంతో సమానం అంటే జస్ట్ నిన్న నిన్నకి నిన్నటికి రోజుకి అన్నట్టు తేడా ఇరవై నాలుగు గంటలు అన్నట్టు అంతే తేడా వెయ్యి సంవత్సరములు దేవుని దృష్టికి ఒక దినం అన్నట్టు తర్వాత ఒక దినము వెయ్యి సంవత్సరములతో పోల్చబడింది అన్నట్టు ఆయన దృష్టిలో కాబట్టి ఇది ఉపమాన రీతిగా చే అర్థం చేసుకోవాల్సిందే కాని ఇది ప్రకృతి సహజంగా వెయ్యి సంవత్సరము కాదని నేను పోయిన వారం ఎందుకంటే ఆయన రాజ్యము నిరంతరం ఉంటుంది అందులో తన బిడ్డలు నిరంతరము అతనితో పాటు రాజమెలుదురు అని నేను చూపించిన వాక్యాన్ని పోయినవారు కాబట్టి వెయ్యేళ్ళ పరిపాలన అనేది ఉపమాన రీతిగా చెప్పబడింది కానీ అది సత్యం కాదు అది పరితిగా రాంగ్ టీచింగ్స్ అని నేను ఉపయోగిపరచేనవారు అయితే ఈరోజు వాటికి సంబంధించిన కొన్ని మరిసరి మరి కొన్ని మీకు మొదటిదిగా ఏంటంటే ఇందాక చూసినట్లు మనము పేతులు రాష్ట్ర రెండవ పత్రిక మూడవ తేదీ ఎనిమిది వర్షంలో అది ఉపమాన రీతిగా చెప్పబడింది వెయ్యి ఏండ్లు అనేది ఉపమాన రీతిగా చెప్పబడింది అంతే కాని అది ప్రకృతి సజంగు లేది కాదు తర్వాత రాజ్యం వెళ్ళడం అనేది ఏంటి అనేది మనం అర్థం చేసుకోగా అయితే ఈ ఈ యొక్క ఈ వెయ్యి ఏండ్లు ఉపమాన రీతిగా చెప్పబడింది కానీ అది రాజ్యము సమాధానం కానీ కాదు అది శ్రమలకు సంబంధించింది ఎందుకంటే శిరఛేదనం చేయబడిన వాళ్ళంతా శ్రమలుగుండే వాళ్ళు అది ఎట్టి పరిస్థితుల్లో సమాధానం సంబంధించినది కానీ కదా రాజ్యం పరిపాలన శిరఛేదనం చేయబడడం అయితే ఎవరికైనా అవకాశం అంటే కూడా చూడొచ్చు వాక్యాలు ఈరోజు ఒక నాలుగైదు వాక్యాలు ముఖ్యంగా నేను విక్షిపించి నష్టపడుతున్నాను దేవుని దృష్టిలో ఒక దినము అనేది ఏందనేది అంటే ఒక దినం అంటే ఎంత త్వరగా జరిగిపోతుంది అనేది ఉపాన్ రైతే చెప్పబడింది కాబట్టి ఇప్పుడు సర్చ్ వేయండి ఏషా గ్రంథం నుంచి నేను ఒక వాక్యం చూపిస్తాను మీకు ఎవరికన్నా ఉంటే వాక్యం బైబుల్స్ చదవచ్చు కూడా మీరు ఏషా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏషా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం చూడండి ఇది తొమ్మిది కంటే ఏడు నుంచి ఇది మొదలుకొని మితి లేకుండా దానికి మృదుక్షేమం కను కలిగినట్లు సర్వకాలము దామిదు సింహాష్ట్రంను రాజ్యం ను న్యాయములను నీతి నీతి వలను రాజ్యములను అతడు సింహాష్ట రాజ్య పరిపాలన చేయను సైన్యానికి అధిపతి అవు యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చను ఇది యేసుకు సంబంధించిన విషయం ఇది వాక్యము మనకు అందరు తెలిసిందే అయితే ప్రభువు యాకూబ్ విషయమై వర్తమాన భూముగా అది ఇస్రాయల్ వరకు దిగి వచ్చుతున్నది అది చూడండి అది ఎఫ్రాయిను సుభ్రాను నివాసూ ప్రజలందరికీ తెలియజేయ తెలియవలసి ఉన్నది వారు ఇటుకలతో కట్టినది పడిపోయను చెక్కినతో కట్టుదము రండి రావి కర్రతో కట్టినది నరకబడను వాటికి మారుగా దేవదారు కరను బేదము రండి అని అతిశయపడి వాడి గర్వం అతిశయపడి గౌరవంతో చెప్పుకొనిచున్నారు యహోవాని మీ దీని రెజీను విరోధులైన వారిని హెచ్చించుచు తన శత్రులను రేపుచున్నాడు తూర్పున సిరియాయు పడమఠ కిలీస్ నోరు గెలిచి ఇసలను మృంగివేమని ఉన్నారు ఇలా జరిగినను ఆయన కోపము చల్లార లేదు ఆయన బాహువు ఇంకా చేపబడి ఉన్నది కాబట్టి ఇక్కడ దేవుని యొక్క కోపము ఏనీథింగ్ ఉంది తన బిడల మీద అనేది చూపిస్తున్నాడు వాళ్ళు ఎట్లా తిరుగుబట్టాలని చేసిండ్రు శత్రువులని తీసుకొచ్చినా గానీ వాళ్ళు ఇంకా మార్పు చెందలేని వారే ఉన్నారని చెప్తున్నాడు దీని అర్థం ఏంటంటే ఇంగ్లీష్ బైపుల్ ఏముందంటే ఇంగ్లీష్ బైపుల్ ఉంటే ఇంకా బెటర్ నేను ఇంగ్లీష్ ఇస్తాను ధన్యవాదాలు విషయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఇంగ్లీష్ లో పిలుస్తాను నేను so the lord will cut off cut off anyone from nakara telugula ledadi gaani ikkada english la matko em annundante so the lord will cut off from israel both head and tail both palm branch and reed in a single day okka so dinamu single day anerdi mala sir jusan telugulaitluga 14 avasara kavana yehova israel israel lo nundi talanu tokanu taatikarmunu రెల్లును ఒక్క దినమున కొట్టివేయును పెద్దలను ఘనులను తల కలలాడు ప్రవక్తల తోక అన్న విషయాన్ని కూడా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఏంటంటే ఒక దినమున దేవుడు వారి యొక్క ఆధిపత్యాన్ని కొట్టివేస్తున్నాడు కటింగ్ కట్ ఆఫ్ అని ఉంది కదా కట్ ఆఫ్ అంటే ఒక్క దినమున దాన్ని కొట్టివేస్తున్నాడు దేవుడు so the lord will cut off from israel both head and tail both corn branch and reed in a single day ante okka dinamna aa okka dinamane idi mana adeshakle inda ante drushtilo veyi samacharam anochante amaantanga okka dinam nante amaantana jarigipoyadi anna vishayanni maatladtadu edi saalu cheppan lokane varu amaantanga okka sare varu rashtram ayipotharu anna vishayiki ikkada gap undi sarlu kabatti issal padana oka ఆధిపత్యాన్ని ఆయన ఒక్క దిన కొట్టివేసినీ ఏషియా గ్రంథంలో మనం చూస్తున్నాం ఇప్పుడు అదే గ్రంథము పదవాధ్యాయం చూస్తాం ఏషియా గ్రంథము పదవాధ్యాయము పదిహేడవ వచనంలో ఏషియా గ్రంథము పదవాధ్యాయము పదిహేడవచనంలో ఇస్రాయేల్ యొక్క వెలుగును వెలుగు అగ్నియును అతని పరుశుధ దేవుడు జ్వాలాయు అది అశురు యొక్క వరు రకసి చెట్లకు గచ్చ పొగులకు అంటుకొని ఒక్క దినమున వాటిని మిరింగివేయను కాబట్టి ఇవన్నీ శ్రమలకు సంబంధించినవి ఒక్క దినము అంటే దేవుని దృష్టిలో సంవత్సరములు ఇవి శ్రమలకు సంబంధించిన ఆయన విషయాన్ని జ్ఞాపకం ఈ ఒక్క దినమున వాటిని మెరింగివేయును అన్న విషయాన్ని జ్ఞాపం చేసినట్టే ఏం మిరింగివేస్తుంది యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాల యు అది ఆ అగ్ని ఏం చేస్తుంది అసూరు యొక్క బలురసి చెట్లను గచ్చ పొగలను అంటుకొని ఒక్క దినమున వాటిని మిగివేయను అంటే కాల్చిపడబోతాయి అని సంబంధించింది అయితే అసూరు యొక్క అంటే అసూరు అనేది ఒక ఉమాన్ రీతి వ్యవస్థ మత అయితే అందులో రెండు గుంపులు ఉన్నాయి ఒకటి ఏందో బలు చెట్లు రెండవది గచ్చ పొగలు వీటికి సంబంధించిన బోధనలు చాలా దీర్ఘకాలం తిందట మనం చూసినాం గచ్చపోద అంటే ఏంది అని అనేది పలు రక్కసి చెట్లు అంటే ఏంది గచ్చపోదలు అంటే ఏంది నేను చూపించిన ఇవి ఒకే దినంన అంటుకో అంటే దహించబడబోతున్నాయి దేవుని యొక్క అంటే ఈ ఒక్క దినము అనే దాని గురించి సంబంధించిన బోధలు మనం చూసినాం కాబట్టి ఒక్క దినంన ఎట్లా అమాంతంగా శ్రమ వస్తుంది కాబట్టి చాలా మంది అనుకుంటున్నారు ఆ పరిపాలన వెయ్యేండ్లు సమాధానంగా ఉంటది అనుకుంటున్నారు కానీ ఉమ్మారైతే చెప్పబడ్డ ఆ వెయ్యేండ్లు అమాంతంగా శ్రమ మీదకి వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది ఇప్పుడు చూడండి యశా గ్రంథం అదే అధ్యాయము అదే గ్రంథము ఎన్ని మార్లు దేవుడు ఈ విషయాన్ని వాళ్ళకి హెచ్చరికలాగా చూపిస్తున్నాను చూడండి యశా గ్రంథము నలభై ఏడవ అధ్యాయము తొమ్మిదవ అష్టంలో ఒక్క దినములోగా ఒక్క నిమిషం అంటే దేవుని దృష్టిలో పోయిన కీర్కల గ్రంథంలో కూడా ఒక దినము ఒక గంటతో పోల్చబడింది ఒక దినము ఒక నిమిషంతో పోల్చబడింది ఇక్కడ ఒక దినంలోగా ఒక నిమిషమునని పుత్ర శోకమును వైదవ్యమును ఈ రెండును నీకు సంభవించను నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకునినను అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును కాబట్టి వెయ్యేళ్ళు వాళ్ళందరూ ఎందుకు హతసాక్షులైన అన్న విషయాన్ని మనం మాట్లాడుతున్నాం కదా అతని పక్షంగా రాజ్యం పరిపాలన చేసేవాళ్ళు కానీ వాళ్ళంతా ఆ శిరఛేదనం చేయబడి దేవుని కొరిక కనిపెట్టుకుని ఇంకెంతకాలం తీర్పు తీర్చక ఉంటావు ఈ లోకస్తులకు మమ్మల్ని అన్యాయంగా చంపి అని యషా గ్రంథంలో ఇంకొక వాక్యము అంటే యషానే మనకి వీటిని అధికంగా పరిచయం చేస్తాను అన్న విషయాన్ని మీకు చూపిస్తా ఉన్నాను అరవై ఆరవ అధ్యాయంలో కూడా ఈ ఒక్క దినానికి సంబంధించింది మనం చూస్తాం చూడండి ఏషా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఎనిమిదవష్టంలో ప్రసవన ప్రసవ వేదన పడక మునుపు పిల్లలను కనినది నొప్పులు తగులక మునుపు మగపిల్లని కనిది చూడండి అట్టి వార్త ఎవరు వినియూడిని అట్టి సంగతులు ఎవరు చూచిరి ఒక్క దినమునూ చూడండి ఒక్క దినమునను కనుటకు ఒక నాటి రసవ వేదన ఒక్క నిమిషంలో ఒక్క జనము జన్మించిన సియోనకు ప్రసవేదన కలగగానే ఆమె విడలను కనినం కాబట్టి ఒక దినానికి సంబంధించింది అంటే ఇవన్నీ ప్రసవ వేదన అంటే మరీ శ్రమలకు సంబంధించింది అని మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా కానీ కాబట్టి ఒక్క దినంన ఒక దేశం పుట్టగలగా ఎట్లా సాధ్యము అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు జక్ర గ్రంథాలు కూడా మనం చూసినాం గతంలో మాలసారి చూడబోతున్నాం జక్ర గ్రంథం చూడండి ఒకసారి జకర గ్రంథము పద్నాలుగవ అధ్యాయం జక్ర గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ దేవు ఏడవ శలో ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును అది ఎహో ఒక తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు అస్తమయ కాలమున వెలుతురు కలుగును కాబట్టి ఒక దినం గురించి మాట్లాడుతుంది ఇక్కడ పగలు కాదు రాత్రి కాదు అస్తమయ సకాలమున వెలుతురు కలుగును అది ప్రత్యేకమైన దినము అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ కాబట్టి దేవుని దృష్టికి ఒక దినం ఎటువంటిది అనేది మనం అర్థం చేసుకోవాలా కానీ మనం ఎట్లా అనుకుంటున్నాం అంటే ఈ ఈ ఈ కాలతో క్యాలెండర్ కాలం మనం చూసేది కాబట్టి ఈ క్యాలెండర్ కాలానికి దృష్టిలో పెట్టుకొని పెద్దదాన్ని పోల్చుకుంటున్నాము అందుకు మనము ఈ యొక్క సత్యాలను గ్రహించలేని మనము కొన్ని వారుల క్రితం కూడా చూస్తున్నాము ప్రకటన గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయ ఒకసారి ప్రకటన గ్రంథము గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వర్షం చూడండి ఒకసారి అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు కాబట్టి ఇక్కడికి క్లోజ్ అవుతానంటు ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చను దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాబట్టి ఎంతమందికి అర్థమవుతుందో నాకు కానీ వెయ్యండ్ల పరిపాలన అని పాట కూడా పాడుతుంటారు కాబట్టి వెయ్యండ్ల పరిపాలన అనేది శ్రమలకు సంబంధించిందని ఇవన్నీ జ్ఞాపకం చేయబడుతున్నాయి మనకి దాన్ని అట్లా అర్థం చేసుకోవాలన్నట్టు అంటే బహులోనికి పట్టు దుస్థితి ఎట్లుంటుంది ఒక్క దినే దానికి మరణం సంభవించడము రోదన సంభవించడము కరువు సంభవించడం అనేది ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఉపమాన్ రీతిగా చెప్పబడింది ఏంటంటే ఒక దినము అంటే శ్రమల కాలము అని అదే మనము ఆ ఎన్నిసార్లు మనం చూస్తా ఉన్నాం చెప్పండి మతైసు వార్తలో ఒక విషయం నేను చూపిస్తాను చూడండి మతైసు వార్తలో ఇరవై అధ్యాయం చూడండి మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం you yeah. know చూడండి మతే సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఆ దినములు తక్కువ చేయబడకపోయినలా ఏ శరీరం తప్పించుకున్నాడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును కాబట్టి దేవుని దృష్టిలో ఈ వెయ్యి సంవత్సరాలకు సంబంధించిన విషయాలు ఎట్లా ఆయన దృష్టిలో ఒక సంవత్సరం ఒక దినము లేక ఒక గంట ఒక క్షణము అని చెప్పబడుతుంది కానీ ఇక్కడ ఒక సత్యాన్ని బయల్పరుస్తుంది దేవుడి యొక్క వాక్యం ఏమనంటే ఎందుకు ఆ శ్రమల కాలము తక్కువ చేయబడుతుంది అనండి దీర్ఘకాలం చేయబడితే బహు భయంకరంగా ఉంటుంది లోకం స్థితి లాక్డౌన్ టైంలో చూడండి అది ఎంత భయంకరంగా ఉండేది దగ్గర దగ్గర వంద సంవత్సరాల క్రితం లాక్డౌన్ ఉండే మళ్ళీ వంద సంవత్సరాల తర్వాత ఆరంభమైంది ఇంకా ఎన్ని రాబోతున్నాయో మనకు తెలియవు కదా కానీ వస్తా ఉంటే వింటా ఉంటాము కానీ మనం దేనికి చలించము దేనికి భయపడము కలవరపడద్దు అని హెచ్చరింపబడ్డము మనం వాటిని తిరిగి ధ్యానిస్తూ ఉంటాం మనం కాబట్టి మీ హృదయాన్ని కలవరపడని ఇయకూడే ఎందుకంటే దేవుని మీరు నమ్మికొస్తున్న నాకు వచ్చుడి అన్నడైనా కాబట్టి మనం ప్రభునిందరూ నమ్మికొచ్చిన వారము కాబట్టి కలవరపడకుండా నిరీక్షణ కలిగిన వారాన్ని ధైర్యంగా ముందుకు పోతా ఉండాలి కాబట్టి వెయ్యన్లకి ఈ యొక్క వెయ్యనులకు సంబంధించిన విషయాలను మరికొన్నింటి మనం చూస్తాము ఇది అంతా మన పోరాటానికి సంబంధించింది ఎందుకంటే ఆ యాజకులు రాజులు ఏ రీతి ఉంటారు అన్న విషయాన్ని అక్కడ ఇరవయ అధ్యాయంలో మనం చూస్తాము గత వారం నుంచి పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూసినాము మహాబభులో ఏ రీతిగా పతనమైంది అది ఒక్క దిన మనం ఇదక చూసినాము ఎనిమిదవ అక్షంలో పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక దినం అనేది దానికి అంత భయంకరమైన దుస్థితి పట్టింది ఇవన్నీ సి ఉపయోగ రీతిగా చెప్పబడ్డాయి అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే వ్యూహాన్సు వార్తలు మనకి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటూ ఈ దినము ఎట్లా ఉంటుంది అనండి దృష్టిలో లాస్ట్ దినము ఎట్లా ఉంటుంది ఒక దినం ఎట్లా ఉంటుంది ముఖ్యంగా ఒక రకమైన బోధ గురించి నేను కొత్త కలంకే మీకు జ్ఞాపకం చేసిన ఏంటంటే దాన్ని డిస్పెన్సేషనలిజం అంటారనేసి నేను మీకు డిస్పెన్సేషనలిజం ఎంతమంది జ్ఞాపకం ఉందో చెప్పండి ఎవరికైనా జ్ఞాపకం ఉందా డిస్పెన్సేషనలిజం అనే పోదాం అంటే దేవుడు మనుషులతో ఏ రీతిగా ఆ సంబోధిస్తా ఉంటాడు లేక మనుష్యాన్ని ఎట్లా దర్శిస్తూ ఉంటాడు అనేది ఈ బోధ అన్నట్టు డిస్పెన్సేషనిజం అంటే డిస్పెన్సేషన్ అంటే ఒక యుగం అన్నట్టు అట్లా దేవుని దృష్టిలో ఎన్నో యుగాలు ఉన్నాయి అనేది ఒక బోధ ఏంటంటే ఒక యుగంలో మనుషులు ఎట్లున్నాడు ఇంకొక యుగంలో మనుషులు ఎట్లున్నారు అట్లా ఏడు యుగాలకు సంబంధించిన బోధన కానీ డిస్పెన్సేషన్ల బోధ అంటాం నాకు కరెక్ట్ పదం తెలుగులోకి వస్తలేదు ఎక్కడో రాసి పెట్టుకున్నా కానీ అది జ్ఞాపానికి వస్తే నేను డిస్పెన్సేషనలిజం అన్న విషయం అయితే డిస్పెన్సేషనలిజం అంటే యుగ వివక్ష సిద్ధాంతం యుగ వివక్ష అంటే రకరకాల యుగాలని దేవుడు ప్రతి యుగంలో మనుషులతో ఎట్లా అయినా అంటే ఆయన ఏకరీతిగా లేనివాడు అన్న విషయాన్ని అది హెచ్చరిస్తుంది అన్నట్టు కానీ మనకు తెలిసి ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడు ఏ యుగంలో ఆయన హృదయ పరిస్థితి ఒకటే ఏ యుగంలోనైనా మనుషులని ఒకే రీతిగా ఆయన సంబోధిస్తుంటాడు ఒకే రీతిగా ఆయన వాళ్ళని పరీక్షిస్తా ఉంటాడు అన్న విషయాన్ని కానీ ఈ డిస్పెన్సేషనిజం బోధ ఏంటంటే ప్రతి యుగంలో దేవుడు ఒక వివక్షత చూపించాడు మనుషుల పట్ల అనేది రీతిగా ఆ మనం చూసేది ఏంటంటే మొదటిదిగా మొదటి యుగము అది మొదటి యుగంలో వాళ్ళు ఇన్నోసెంట్గా లేక నిరపరాధులుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం పసిపిల్లలు లాగా ఉన్నారనేది వాళ్ళు చెప్తూ ఉంటారు అదే రీతిగా రెండవ యుగము మూడవ యుగము నాలుగవ యుగము నేను ఎప్పుడన్నా మరోసారి మీకు చూపిస్తా ఈరోజు మటుకు మన బోధది పోకుండా కొంచెం జాగ్రత్తగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం కానీ దీవు ఒక విషయాన్ని మనం హెచ్చరిస్తుంది ఆ ఆయన ఎప్పుడు మనుషులని సం ఆయన మనుషులతో ఎప్పుడు కలిసి ఉంటాడు మనుషుల కొరకు ఎప్పుడు వస్తాడు మనుషుని ఎప్పుడు ఆయన దగ్గరికి ఆయన సరిలో చేర్చుకుంటాడు అనేది కానీ మనుషులు రకరకాల బోధలకి అలవాటు వాటిని వాటిని బోధిస్తారు వాటిని ఆచరిస్తున్నారు కానీ వ్యూహాను సువార్తలో మటుకు మనము చూస్తూ ఉంటాము నాలుగు సార్లు దేవుడు వాటిని అక్కడ మనకి హెచ్చరికలాగా చూపిస్తుంటాడు చూడండి సారి వ్యూహాను సువార్త ఆరవ అధ్యాయం వ్యూహాంశు వార్త ఆరవ అధ్యాయము చూడండి సరే ముప్పై ఆరవ వచనం వ్యూహాంశు వార్త ఆరవ అధ్యాయము ముప్పై వచనం నుంచి మనం చూస్తాము వ్యూహన్సు వార్త ఆరవ అధ్యాయము చూడండి మొదటిదిగా ముప్పై ఆరు నుంచి చూస్తున్నాం మనము కానీ ఆ నలభై ఒకటో వర్షం నుంచి మనం చూస్తాం చూడండి నలభై ఒకటో వర్షం చూస్తాం చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచే నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వాని లేపుదును ఇక్కడ రాసుకోండి ఫస్ట్ టైం యోహన్ శువార్త ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనంలో మొదటిసారి జ్ఞాపకం చేస్తుండ్రు అంత్య దినమున నేను వని లేపుదును తర్వాత ఇప్పుడు చూడండి ఆ వచనం ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపినవా అని చిత్తం అంటే తండ్రి చిత్తం కూడా అదే నా చిత్తం కూడా అదే అంటున్నాడు దేవుడు యశ్ ప్రాబు కాబట్టి నలభైవ అధ్యాయంలో ఫస్ట్ టైం చెప్తుండ్రు ఏంటి అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తం అయినది తర్వాత నలభై ఒకటో అసలు ఏమంటాడు కుమారుని చూచి ఆమెందు విశ్వాసం వచ్చి ప్రతివాడను పొందుటయే నా తండ్రి చిత్తము అంటే తండ్రి చిత్తం అయితే అంత్యదిన నేను వాణి లేపుతును తండ్రి చిత్తము అంత్యదిన వాణ్ణి లేపాలా అయితే వాణ్ణి లేపేవాణి నేనే అంటున్నాడు అంత్యదినమే కాబట్టి ఇక్కడ రెండోసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం ఇప్పుడు చూడండి నలభై నాలుగో వచనంలో అందుకు ఏసు మీలో మీరు పంపిన తండ్రి వాణిని ఆకర్షిస్తేనే కాని ఎవరు నా రాలేడు అంత్యద నేను వాణిని లేపుతును మూడోసారి జ్ఞాపకం చేస్తుండడు ఎందుకు అన్నిసార్లు జ్ఞాపకం చేయలే చూడండి చివరి గారు యాభై యాభై నాలుగవ వచ్చిన నా శరణము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత్య దినమున నేను వాడి లేపగిన అంటే ప్రగ్బలలో పాల్పొందినవారు వీళ్ళందరు కదా ప్రగలలో పాల్పొందిన వారిని ఎప్పుడు లేపుతా అంటున్నట్టు అంత్య దినం ఎవడు ముండిపోడు అందరూ అంత్య దినం వచ్చి ఎవరి వరకు ఉంటారు వెయ్యేంట్లు ఉపమనరీతిగా చెప్పబడ్డ వాక్యం అది కానీ అంత్య దినం వరకు మనం అందరం ఉంటాం నీకు ఇష్టంగా ఉండాలనుకుంటే ఉంటా లేదు అంతే తేడా నేను అట్లా తీర్మానించుకుంటాను అన్నట్టు అంత్య దినం వరకు ఉంటామని కాబట్టి మరోసారి ఇవి మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి ఇవన్నీ ఉపమనరీతిగా చెప్పబడ్డాయి కాబట్టి ప్రకృతి సాధ్యంగా జరిగేవి కాబట్టి దేవుని దృష్టిలో అవి ఎట్లా చెప్పబడ్డాయి అనేది మనం మీరు దినము వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయం ఆరో వచనం వరకు మనం చూస్తాము కాబట్టి ఆరో వచనం వరకు ఈ రెండు గుంపులకు సంబంధించిన బోధన ధ్యానించిన మొదటి గుంపు యాజకుల మొదటి గుంపు రాజుల వల్లే పరిపాలించిన వారు రెండో గుంపు యాజకుల వాళ్ళే అతనితో పాటు పరిపాలించేవారు అంటే రాజులు యాజకులు అన్న విషయాన్ని ఆరో వచనంతో ముగిస్తున్నారు అయితే ఇప్పుడు ఏడవ వసనం నుంచి మనం ఒక వేరే వాక్యాన్ని చూడబోతున్నాం టోటలీ డిఫరెంట్ వాక్యం అదేంటంటే చూడండి వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత అంటే శ్రమల కాలం ముగించిన తర్వాత ఇప్పుడు అర్థం చేసుకోండి వెయ్యి అంటే శ్రమల కాలం ముగించిన తర్వాత సాకాను తానున్న చర్లోని వింపడును భూమి నలు దిశల ఉండు జనములను లెక్కకు సముద్రకు ఇసుక వలి ఉన్న బోగు మాబోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధంకు పోగు వాడు బయలుదేరను ఇది కొంచెం కష్టతరమైన బోధ మనం ఇంతకు ముందు చూడలేదు ఫస్ట్ టైం విడబోతున్నాం ఏంటంటే ఈ గోగు మా గోగు అన్న వాళ్ళు ఎవరు ఎవరికైనా తెలిస్తే కూడా పంచుకోవచ్చు ఎందుకంటే ఇది బైబిల్ స్టెడీ కాబట్టి ఇది ఆరాధన కాదు బోధ కాదు ఇది ఇది బైబిల్ స్టడీ అంటే చర్చించుకుంటే విధానం అందరు చదివే వాళ్ళు అందరు చదువుకున్న వాళ్ళే అందరికి ఈ లెక్కకు సముద్రపు ఇసుక వలే ఉన్న గోగు మా గోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధం నాకు కొవ్వు చీటికై వాడు అంటే సైతానికి ఒక పని ఉంది ఇక్కడ నేను ఎన్నిసార్లు మీకు చూపిస్తాను సైతాన్ దేవుడు ఒక పని కొరకు ఎట్లా వాడుతున్నాడు అని ఆహాబు యుద్ధాన్ని పోయి చనిపోలాగా దాని తర్వాత యోగుని సమయానికి అదే రీతిగా బైగుల్లో ఎన్ని ప్రాంతాలలో నన్ను అపవాదిని దేవుడు ఒక పని కొరకు నియమించుకుండా అదే రీతిగా ప్రతిసారి దేవుడి బిడ్డలు పాపం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు శత్రువుకి మనం చూస్తాం ఆయన మార్పు చెందని దేవుడు మార్పు అవసరం లేదని కాబట్టి కృత కూడా ఆయన ఏ రీతిగా ఈ యొక్క శత్రువుకి పని అప్పగించాడు అది మనం తెలుసు రాష్ట్ర పత్రికలు కూడా ప్రేమించక అబ్బద్ధను ఆశ్రయించి వారి విషమై అబద్ధను నమ్మునట్లు దేవుడు మోసత్మను వారికి పంపిచ్చుతున్నాడు అంటే కూడా సైతాను దేవుడు ఒక పని పరుకు నిలబెట్టుకున్నాడు అక్కడ అది వాడు తప్ప ఎవడు చేయలేడు అన్నట్టు అనేది దేవదూతను చేయలేరు దేవుడు మోసం చేయలేడు దేవుని పిల్లలు కూడా మోసం చేయలేరు ఊళ్ళను మోసం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా అపవాది సహవాసంలో ఉన్నట్టే సైతాను వంద కళలో ఉన్నట్టి కాబట్టి ఈ లోకస్తులు ఈ లోకంలో మోసము ఉంది అంటే ఖచ్చితంగా అది సైతాన్ని పని అది వాడు విడబడకపోతే మోసం ఎట్లా ఉంటుంది ఈ లోకంలో అంటే ఇప్పుడు ఉండడం లేదా వాడు కానీ తెలియని వారు ఇంకా భయపడతా ఉంటారు ఈ వాక్యం తెలిస్తే నువ్వు ఎప్పటికీ భయపడవు అన్నట్టు విష్ణుడంటే ఎందుకంటే వాడిని చేసి బంధించేసిండు దేవుడు వాన్ని ఓడగొట్టేసేడు వారి శక్తి అంతా లాగేసుకున్నాడు అంటే నిరాదాయుడు అంటే వాడి దగ్గర ఇంకా ఏం పవర్స్ లేవు వా దగ్గర ఎటువంటి శక్తి లేదన్న విషయం కాబట్టి ఎటువంటి శక్తి లేనప్పుడు వాడిని ఏం చేయలేడు వానికి శక్తి ఎవరిస్తున్నారో కూడా నేను మీకు చూపించిన విగ్రహాధన చేయడం వల్ల వాడికి శక్తి వస్తూ ఉంటుంది శరీరానుసారంగా జీవించే వాడు వాడికి శక్తిని ఇస్తూ ఉంటారు అందుకే వాడిని బలహీనంగా చేయాలంటే నువ్వు శరీరానుసారంగా జీవించద్దు ఆత్మానుసారంగా జీవించినప్పుడు వాడు బలహీనమైపోతా ఉంటాడు ఎందుకంటే వాడు నీ శరణులకు రాలేడు నీ అంతరంగ పురుషుడు బలపడతా ఉంటే వాడు నీ దగ్గర పనిచేయడనట్టు తెలిసిపోయింది నా కుయుక్తులు అని వాడిని నుంచి దూరంగా ఉంటాడు తర్వాత నువ్వు మౌనంగా ఉండవు గౌరవ మూసుకొని మౌనంగా ఉండవు ఆయన నీతి ఆయన సత్యాన్ని ఆయన సమాజంలో దీర్ఘంగా ప్రకటిస్తూ ఉంటావు ఆ రీతిగా వాడిని పులగొట్టేవాడవైతా ఉంటావు వాడి కుయ్యని అనేకలకు చూపించాలా ఏరీతిగా సర్వాంగ కవచం ధరించుకోవాలా అన్న బోధ నువ్వు చెప్పాలా నీకే ఆది ఖచ్చితంగా వాడు నేను అటాక్ చేస్తారు ఎందుకంటే నీ వీక్నెస్ వాడిని తెలిసి అక్కడేసి బాణం పడతాడు అప్పుడు నువ్వు దానికి విలవిలాడిపోతావు అన్నట్టు అందుకే ప్రతి డోర్స్ ఓపెన్ చేయాలని చెప్ క్లోజ్ చేసి పెట్టామని చెప్తా ఉంటావు నువ్వు ఓపెన్ డోర్ చేసుకుంటే కొద్ది ఆ ప్రాంతంలో వాడు ఎంటర్ కావడానికి అవకాశం అన్నట్టు కాబట్టి ఇది ఆత్మీయ పోరాటం కాబట్టి యుద్ధంలో ఉండేవాడు సంపూర్ణంగా కవచం ధరించుకోవాలి వాడికి ఎక్కడ కూడా అవకాశం ఇబ్బంది సైతానికి అట్లా ఉంటేనే కానీ నువ్వు వాడికి వ్యతిరేకంగా నిలబడలేవు అయితే ఈ మాగు గోగు మా గోగు అన్న విషయాలకు సంబంధించిన బోధని ఈరోజు నేను ఇంట్రొడ్యూస్ చేయను యాక్చువల్ చేద్దాం అనుకున్నాను కానీ దీన్ని టోటల్గా డిఫరెంట్ ఎందుకంటే ఈ వెయ్యేళ్ళ పరిపాలనకు సంబంధించిన బోధనే ఇంకా మనం ముగించుకోలేదు ఇంకొక ఇంకొక వన్ మోర్ రికార్డింగ్స్ దాన్ని కంప్లీట్ చేయగలం ఇంకా గ్యాప్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ గ్యాప్స్ ని మనం ఫిల్అప్ చేసుకోవాలంటే కనీసం ఇంకొక వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మనకు కావాల్సి వస్తుంది అయితే ఈ డిస్పెన్సేషన్ అనే బోధకు సంబంధించినవి మరికొన్ని నేను మీకు వచ్చేవారని చూపిస్తా ఉంటాను ఇది సంబంధించింది ఏంటి ఈ మనం మాట్లాడతాం దాని గురించి మనం యుగ వివక్ష సిద్ధాంతం అంటాం దీన్ని యుగ వివక్ష సిద్ధాంతం దేవుడు ఒక్కొక్క దశలో మనుషులని ఒక్కొక్క విధానంగా ఆయన రక్షిస్తా ఉంటాడంట కానీ మనకు తెలుసు రక్షణ మార్గం ఒకటే అని అందుకే తప్పుడు బోధ అనే చెప్తాం ఈ యుగ ఈ యుగ వివక్ష సిద్ధాంతంలో ఎత్తబడే సంఘానికి సంబంధించిన బోధ దేవుడు ఈ స్టల్ పని వేరే రీతిగా రక్షణ నడిపిస్తాడు వాళ్ళు శమల కాలంలో వాళ్ళని స్పెషల్ గా రక్షించుకుంటాడు దేవుడితో ఒక దేవుడుతో వచ్చి వాళ్ళకి మార్గం ప్రకటిస్తాను ఇట్లాంటివన్నీ తప్పుడు బోధలు ఉంటాయి అన్నట్టు సరే అవన్నీ మీకు తెలియవు మీరు ఇంతవరకు అయితే తెలియని వారి ఉన్నారు కానీ ఏదో ఒక రోజు మీకు అవన్నీ బయలుపరచబడ్డప్పుడు మీరు ఎట్లా వాటిని ఎదుర్కొంటారు అనేదే ఈ యొక్క అన్నట్టు ఈ అవకాశం ఇవి యుగ సిద్ధాంతం అంటే ప్రతి యుగంలో దేవుడు మనుషులని ఎట్లా సంబోధిస్తున్నాడు మనుషులతో ఎట్లా అయినా నడిపిస్తా ఉన్నాడు అన్న విషయాన్ని ఇంకో రీతిగా ఇసల్పదలు వేరే క్రైస్తవత్వం వేరే అనే బోధ కూడా ఉంటుంది అనటం రకరకాల బోధలు ఉంటాయి వాటన్నింటినీ నేను ఈరోజు నేను చూపించలేను కానీ ఇస్సల్పదులు వేరే మరియు సంఘం వేరే అనేది ఈ డిస్పెన్సేషన్ బోధు బోధిస్తా ఉంటారు కానీ మనకు తెలుసు ఒకటే సంఘం గొర్రెలు రెండు మందలు ఒక మందం కావాలా కాపరిపప్పుడే గొర్రెల మంద ఒకటే అనే బోధ కూడా మనకు తెలుసు యోహన్స వార్తలో కాబట్టి ఇస్సాల్పాలకి వేరే విధానాలు క్రైస్తవులకి వేరే విధానాలు అనేది లేదు ఇక్కడ కూడా బైబిల్లో కానీ ఈ డిస్పెన్సేషన్ బోధకులు దాన్ని ఆ రీతిగా ఆ ప్రబోధిస్తుంటారు ప్రపంచాత్మకంగా ముఖ్యంగా ఈ ర్యాప్చర్ బోధ అక్కడ ఆ గుంపుల నుంచి బయటకు వచ్చింది అన్నట్టు డిస్పెన్సేషనల్ గుంపురాల నుంచి బయటకు వచ్చింది అన్నట్టు అమ్మోదా కానీ మనకు తెలిసి అది గత వెయ్యి సంవత్సరాల నుంచి సంవత్సరాల వరకు ఎక్కడ లేదా చరిత్రలో డార్బి అనే వ్యక్తి ఏరితిగా దాన్ని ఐర్లాండ్ దేశం నుంచి బయటకు తీసుకొచ్చిండు దాని స్కోఫీల్డ్ అనే ఒక దైవచంద్రుడు దాన్ని ఏరితిగా ఒక కామెట్రీ బుక్ లో ఫస్ట్ టైం పరిచయం చేసిండని నేను గతంలో రికార్డింగ్స్ లో చూపించి డార్బీ మరియు స్కోఫీల్డ్ అనే ఇద్దరు వ్యక్తుల ద్వారా ప్రపంచానికి అది పరిచయం చేయబడింది గత రెండు వందల సంవత్సరాల తర్వాత అంటే ఆల్మోస్ట్ పదహారు వందల సంవత్సరాలకి ఆరంభమైంది కానీ దాన్ని పరిచయం దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు నాలుగు వందల సంవత్సరాలను విస్తరించింది ప్రతి సంఘాన్ని అది పులుపు చేసి వాటి ముద్దంతా పులిసిపోయింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం విధానం యుగాలకు సంబంధించింది ఏ యుగమైన గానీ దేవుడు ఒకటి ఒకటే రీతిగా ఉంటాడు అనేది మనం నేర్చుకుంటున్న బోధ కాబట్టి వీళ్ళ వెయ్యాల పరిపాలనకు సంబంధించిన గోదాలో కూడా వాళ్ళు ఏమంటారు యొక్క వెయ్యాల పరిపాలనలో మనం అందరం పాల్గొంటాం కానీ అక్కడ మనం చూ చూసినాం చచ్చిపోయిన వాళ్ళు అక్కడ పాల్గొనే కానీ నువ్వు చచ్చిపోయిన ఉన్నావా లేక రెండో మరణం నీ మీద అధికారం లేదు అన్న గుంపులో ఉన్నవా కాబట్టి వీటన్నిటిని బహు జాగ్రత్తగా పరిశీలించకపోతే ఏమైంది అంటే ఎందుకొచ్చిన తలనొప్పి అందుకే ప్రకటన కను ధ్యానించారు ఎవరు ధ్యానించకపోవడం వల్ల వచ్చే నష్టమేంది దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని ఉందా లేదా మళ్ళీ ధన్యత పోగొట్టుకున్నట్టే కదా అట్లా క్రైస్తవులు ధన్యత పోగొట్టుకున్నారు ఇంత వర్క్ ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయరు అన్నట్టు దీని ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్ పాయింట్ చెప్పబడినప్పుడు దాన్ని స్వీకరించారు చెప్పాక దాన్ని వింటారు అట్లా అవతలకి వెళ్ళిపోతారు ఇది ఇది ఇది బలహీనత నటిక్రైస్తా జీవితాల్లో కాబట్టి మనకు అటువంటి బలహీనత మనము వీటిని బహు ఆసక్తితో తీర్మానించుకున్న వీటిని నేర్చుకొని మన జీవితానికి అవలంబించుకోవాలా మన టైంకి మన జీవితానికి వచ్చేటప్పటికి ఈ వాక్యము ఎక్కడ నాకు సంబంధించింది నేను ఎక్కడున్నాను ఈ వాక్యంలో అని పరిశీలించుకోవడం కొరకు మనకు వాక్యం కాబట్టి ఇక్కడికి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను మనము స్ట్రిక్ట్ గానే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటిస్తున్నాం కొన్నిసార్లు టైం దాటిపోతుంటుంది మనుషులు సహించది అని నాకు తెలుసు ఎందుకంటే అంతా అలసిపో వస్తాం కదా నైన్ తర్వాత చాలా మటుకు నిద్ర వస్తూ ఉంటారు మనందరికీ నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఓ క్లాక్ కాబట్టి మనం టైం ని గమనించాలి ఇక ప్రతి ఒక్కరికి అది చెప్పబడింది ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ కంటే ఎక్కువ పోలేం 45 ఫైవ్ మినిట్స్ చెప్పే వాక్యము ఫార్టీ సెకండ్స్ లో కూడా ఫార్టీ ఫోర్ ఫోర్ మినిట్స్ లో కూడా చెప్పొచ్చు మనం క్లుప్తంగా ఉపయోగాలు కావాలనుకుంటే దాన్ని దీర్ఘంగా లాగి లాగి కూడా కొంచెం కష్టతరమే మనుషులకు సహించడం కాబట్టి ఈ యొక్క ఫార్టీ మనం మొదటి నుంచి అనుకున్నాం దానికి తిరుగుబాతం చేయకుండా మనం జాగ్రత్తగా దాన్ని పాటిస్తాం అటువంటి పూలు కానీ ప్రభు మనకు అందంగా కనుకరించాలనేసి ప్రార్థిస్తాం పరిషత్తుల ఒక తండ్రి మీకు వన్నానైనా ప్రభావా వెయ్యేళ్ళ పరిపాలన అనేది ఉపమాదరీతిగా చెప్పబడింది కానీ అది ప్రకృతి సహజమైనది కాదు అని మీరు ఎన్నో వాక్యాలను సారంగా చూపించడానికి అయినా కాబట్టి అది నిజమైన బోధ కాదని మేము ఇది నాకు తీర్మనించుకుంటున్నాం తెలుసుకుంటున్నాం ప్రభా ఎందుకంటే మేము శాశ్వత కాలం మీద పాటు పరిపాలించే వాళ్ళం కాబట్టినైనా వెయ్యిళ్ళు ముగించింది అని కానీ వెయ్యి నెలలో మనం శాశ్వత కాలం ఉండబోతున్నాం అంత సదాకాలం ఎంత పాటు ఉండబోతున్నాం అన్న వాక్యాన్ని మర్చిపోయిన ప్రయత్నం చేద్దాం కాబట్టి నేను వీటిని మళ్ళీ తిరిగి పరిశీలించి స్వీకరించడాగానే సహాయపడమని ప్రార్థిస్తాం గణ్యను పరిశీలించారు ప్రతి వాక్యాన్ని మేము కూడా అట్లా పరిశీలించేలాగానే సహాయపడండి గొడ్డిగా నమ్మకుండా ప్రతి పరిశీలించి స్వీకరించి దాన్ని మేము అనేకులకు పర్యటించాల అటువంటి సేవా నడిపించండి ఈ మధ్య ఈ యొక్క రాత్రి కాలంలో ప్రభు ఉండటం అందరి జీవితంలో శాంతి సమాధానం అనిపించండి స్వచ్ఛతలు ఇంకా రక్షకుమార్ అనుభవం లేని మన నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ మహిమ దగ్గర పెట్టండి మీ కొడుకు సాక్షాత్మ సేవ నడిపించమని ఏసుక్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింటూ మనందరికీ సదాకాలంతో నేను గాక అందరికీ ప్రైజ్ నడపాలి గుడ్ నైట్ సిస్టర్స్ అంటే అందరికీ